నమస్కార్ నా పేరు తాజు ఇవాళ నేను మీకు చెప్పబోయే కథ పేరు మార్పు కథలోకి వెళ్తే అది బస్ స్టాండ్ ప్రయాణికుల అరుపులు పాప్కార్న్ అమ్మే కుర్రాల కేకలతో గందరగోళంగా ఉంది ఇంతలో చేతిలో బ్రీఫ్ కేస్తో బస్ స్టాండ్లోకి అడుగు పెట్టాను పెట్టాడు నవీన్ కళ్ళకు గ్లాసులు మెడలో గోల్డ్ చే సఫారీ డ్రెస్తో నవీన్ చాలా అందంగా ఉన్నాడు తను ఎక్కబోయే బస్సు కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో బాబు అన్న పిలుపు పక్కకి తిరిగి చూశాడు నవీన్ తనకెదురుగా కొంచెం దూరంలో ఒక ముసలివాడు మాసిన గడ్డం అక్కడక్కడ చిని బట్టలతో అసహ్యంగా ఉన్నాడు ఏమిటంటూ నిర్లక్ష్యంగా ముసలాయన వైపు చూశాడు నవీన్ బాబు గూడెం బస్సు ఇక్కడే కదా ఆగేది అన్నాడు ఆ ప్రశ్నకు అవునంటూ ముక్త సమాధానం చెప్పి మరోవైపు ముఖం తిప్పుకున్నాడు నవీన్ మళ్లీ బాబు అంటూ పిలిచాడు అదే ముసలాయన ఏమిటి అసహ్యంగా ముఖం పెట్టి కళ్ళతోనే ప్రశ్నించాడు నవీన్ నవీన్ చూపులకు భయపడ్డ ముసలాయన ఈ బస్సు జంక్షన్లో ఆగుతుంది కదా బాబు అన్నాడు ఆ ఆగుతుందిలే మరోవైపు ముఖం పెట్టాడు నవీన్ శుభ్రతకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాడు అలాంటి నవీన్ అపరిశుభ్రంగా ఉన్న ముసలాయనతో మాట్లాడడం అంటేనే అదొకంగా ఫీల్ అవుతున్నాడు అదీ ఈ బస్ స్టాండ్లో ఇంతమంది ప్రయాణికులు ఉండగా పనిగట్టుకొని తననే అడుగుతున్నందుకు ముసలా మనస్సులోనే తిట్టుకోసాగాడు ఇంతలో గూడెం బస్ వచ్చి పాయింట్లో ఆగింది బిలబిలం అంటూ వచ్చిన జనం బస్సుల్లో ఎక్క ఎక్కడానికి ఒకరినొకరు తోసుకుంటూ నానా యాతన పడుతున్నారు కొందరైతే బస్సు కిటికీ గుండా చేతి రూమాల్లో బ్రీఫ్ కేసులు వేసి సీటులు రిజర్వ్ చేసుకుంటున్నారు నవీన్ కూడా కిటికీ గుండా బ్రీఫ్ కేసును ఓ సీటులో పెట్టి అందరూ ఎక్కిన తర్వాత ఎక్కవచ్చునని మనసులో అనుకుని కిందే ఉండి చుట్టూ పరిశీలించసాగాడు కొన్ని క్షణాల అనంతరం బస్సు లోపల నుండి బాబు ఇదిగో బాబు మిమ్మల్లే అంటూ గట్టిగా అరవడంతో బస్సు వైపు చూశాడు నవీన్ నల్లబని ధరించిన ఒక వ్యక్తిని గట్టిగా పట్టుకుని అరుస్తున్నాడు ఇంతకు మునుపు తను చూసిన ముసలాడు జరిగిందేమిటో అర్థం కాని నవీన్ ఒక ఉదురిన బస్సులోకి దూసుకుపోయాడు బస్సులోకి వెళ్లిన నవీన్ దృష్టి నల్లబలిన వ్యక్తి చేతిలో ఉండ తన బ్రీఫ్ కేస్ మీద పడింది అంటే వీడు దొంగన మాట అని మనసులో అనుకుని ఆ దొంగపై పిడి వర్షం కురిపించాడు నవీన్ రావడంతో పాప ముసలాయిన రొప్పుతూ దొంగని వదిలేశాడు ఇంతలో ఒక కానిస్టేబుల్ జరుగుతున్న గొడవ చూసి బస్సులోకి వచ్చాడు జరిగింది తెలుసుకుని ఆ దొంగని లాఠీతో కొట్టుకుంటూ బయటకు తీసుకెళ్లాడు ఇంతలో నవీన్ దృష్టి బస్సు రాడ్డుకు ఆనుకొని ఆయాసంతో రొప్పుతున్న ముసలాయన మీద పడింది పాపం అతని బట్టలు చూసి ఇంతవరకు తను అసహించుకున్నందుకు ఎంతో బాధపడ్డాడు కానీ అవేమీ పట్టించుకొని ఆ ముసలాయన తనకు చెప్పలేనంత సహాయం చేశాడు తనే ఆ దొంగని గమనించి పట్టుకోకపోతే బ్రీఫ్ కేసుతో ఉన్న తన స్టడీ సర్టిఫికేట్స్ రెండు రూపాయల డబ్బు బట్టలు అన్నీ తను పోగొట్టుకొని ఉండేవాడు అందుకే తను చేసిన తప్పును తెలుసుకుని ఆ దేవుడిని రుణం తీర్చుకోవాలని మనసులో ఆనుకొని ఆయాసంతో రొప్పుతున్న ఆ ముసలి వ్యక్తిని చేతితో గట్టిగా పట్టుకుని చూడు తాత నీకు చాలా నీరసంగా ఉంది కదా నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకోందువు తీసుకుందువు గానీ రా తాత అంటూ తీసుకొని తీసుకెళ్లి తన సీట్లో కూర్చోబెట్టాడు